తెలియజేస్తున్నాను ఈ ఆరాధనలు ఆ ముందుగా మనం ఈ ఆరాధన బైబిల్ స్టడీ ఆరాధన పూర్వక మనం ముందుకెళ్ళము స్టార్టింగ్ పేరు వచ్చేసి ఆ మన మధ్యలో ఉన్న ప్రశీల సిస్టర్స్ స్టార్టింగ్ పేరు చేస్తారు సుజాత పాట పాడతారు చూదురు గొప్పది కానీ వందలా చేస్తాం పూడుకున్నా ఇష్టవాత మాట్లాడి గొప్పదేవానికి చేసినాం కోచ ప్రతి అవసరాలు తీర్చండి వాకేంద్ర మాతో మాట్లాడిపోవా సత్యాన్ని గ్రహించాలా నేను పట్టుకుని నడవలవాళ్ళు సిద్ధపరచు లాగా మీరు మాకు సాయం తెచ్చేసి మేము అవ్వాలి ఇసుకోవాళ్ళు జీతం నెరవేర్చుకున్నలాగా మీరు సాయం తెచ్చేసి గొప్పదేవాన్ని పొందనా చేసినాం అని సాయం తెచ్చామని వేడుకున్నాండి ఆ మెయిన్ ే మాయా ప్రభువా నిన్నేస్తుతి తను ప్రభువా ప్రేమ మయా యేసు ప్రభు నిన్నే స్ను ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నే స్ను ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నేస్తుతిను ప్రభువా ప్రేమ మయసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ప్రేమ మయసు ప్రభువా నిన్నేస్తును ప్రభువా ఏయో గతలేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నింతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమయాసు ప్రభువా నిన్నేస్తతి ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిన్నేస్తతి ప్రభువా ఏదవా కీటా నీవు నిలిచి నారృదయాని తట్ట ప్రభువా ఏదవా కీటా నీవు నిలిచి నారృదయాని తట్ట ప్రభువా హృదయాంగములోకి అరుదించినావు హృదయాంగములోకి అరుదించినావు నాకెంతో ఆనందే నాకెంతో ఆనందమే ప్రేమ మాయా యేసు ప్రభువా ఇన్నే స్థుతింతను ప్రభువా ప్రేమ యేసు ప్రభువా తును ప్రభువు ఆ శోధనలు నన్ను చుట్టుము కొనినా ఆవేదనను నన్ను అలము కొనినా శోధనలు నన్ను చుట్టుమునుకొనినా ఆవేదనను నన్ను అలుము కొనినా శోధనారోదన వేదనలు శోధన నిన్నేస్తుతి ప్రభువా నిన్నుతి తను ప్రభువా ప్రేమ మయాయి ప్రభువా నిన్నేస్తుతిను ప్రభువా ప్రేమ మయాయి ప్రభువా నింగేస్తుతి తును ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నేస్తును ప్రభువా అనుదినము అనుక్షణము నిన్నేస్తును ప్రభువా ప్రైజ్ లాడ్ బాధ థ్యాంక్ యూజ్లాడ్ జాన్ థ్యాంక్ యూ జాన్ ప్రైజ్ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర మనకు వాక్యం చేస్తారు ప్రెజరాడ్ అన్న పరిశుద్ధ రఘు దేవ సర్వోన్నతురగు తండ్రి మీ కృతజ్ఞతలనైనా ప్రభావ ఈ ఉదయం నుంచి తర్వాత కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు ఎంతో వదనాలు అదేవిధంగా ప్రభావ మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మిమ్మల్ని శుద్ధించలేగన కనపరచలాగన ఓ ప్రభావ మీరు మగించిన మీకు దినాన్ని బట్టి మీకు వదనాలు మీ శరత్నంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మగించికి మరోసారి మీకు ఎంత కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా ప్రభు క్రీస్తుల్ని పోలి నడుచుకోవాలా ప్రభు ఓ ప్రభావ మా శరీరాన్ని ఛేదించుకొని ప్రభ సం సంపూర్ణంగా సరళతలో పరిశుద్ధతలో మేము ముందు పోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడం మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ దయచేయండి ఓ ప్రవ్వ గుర్తింపు పొందాల్సింది మీరు ప్రవ్వ మేము కాదు నేను కాదు ప్రభ కాబట్టి నేను ఏ మిమ్మల్ని అన్నింటిలో పరిచయం చేయాలా మీ నామాన్ని ఏ రీతిగా ప్రసిద్ధి చేయాలా అందుకొరకు మేము ప్రయాసపడుతున్నాం నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఓ ప్రభ సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించాలా ప్రభు ప్రయాసం పడి భారం మోసిన సమస్త జెండారా నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు ప్రభ్వా ప్రభు ఈ సాయంత్రం సేవన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మనుషులను పట్టి పెడుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను నేను గర్దిస్తున్నాం ఏ సుక్రిస్తాను విడిచిపెట్టిపోండి మీకు ఆజ్ఞాపిస్తున్నా ఏ మనుషులు మీరు నాకు ప్రవ్వ మీ యొక్క సహింసత అందరినీ ఆశ్రయించండి స్వస్థపరచండి అదేవిధంగా వాక్యం కొంత సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని సరిచేయండి ప్రవ్వ ప్రవ్వ ప్రతి క్షణము ప్రవ్వ మీ వాక్యాన్ని మేము స్వీకరించాలా మాలో జీవం రావాలంటే మీ వాక్యమే జీవంనైనా అటువంటి జీవాన్ని మాకు అనుగ్రహించండి వాక్యం అనుగ్రహించండి దాన్ని మేము ధ్యానించాలా మా జీవితాల్లో అవలంబించుకొని పాటించాలా అటువంటి పరిచర్య అటువంటి సేవ జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మా అమ్మే ఈరోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం ఉంటున్నది బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది మరి ముఖ్యంగా ఈ నెల ఈ నెలని తమ్మూస నెల అంటాం అంటే తమ్మూస దేవతకు సంబంధించిన నెల అంటాం ఇంకో రీతిగా ఈ నెలని సమన్వయ యొక్క నెల సమన్వయం యొక్క నెల అని కూడా అంటాం మంత్ ఆఫ్ అలైన్మెంట్ అంటాం చాలా అంత డీటెయిల్ గా నేను ఏమైనా ఇప్పుడు మీకు చూపించలేను ఎందుకంటే మనం చూడాల్సింది ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిదో అధ్యాయ వాక్యం ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇది డిసెంబర్ అనే పదము లాటిన్ భాష నుంచి బయటకు వచ్చింది డిసెం డిసెంబర్ అంటే పద పది అని అర్థం అంటే అప్పుడు రోమియోలు తయారు చేసుకున్న క్యాలెండర్ లో నెలలే ఉండేది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ తర్వాత డిసెంబర్ సెప్టెంబర్ అంటే సెవెన్ అక్టోబర్ అంటే ఎయిట్ నవంబర్ అంటే నైన్ డిసెంబర్ అంటే టెన్ అట్లా డేస్ అట్లా నెలల నంబర్స్ పెట్టుకున్నారన్నట్టు వాళ్ళ క్యాలెండర్ లో తొమ్మిది నెలలు ఉండేది సారీ పది నెలలు ఉండేది దానికి ముందు ఆ జనవరి ఫిబ్రవరిని యాడ్ చేయడం వల్ల వన్ అండ్ కానీ ఆల్రెడీ వాళ్ళు పేర్లు పెట్టేసింటారు పన్నెండు నెలని పదో నెలని ఎట్లా అంటాం కాబట్టి క్యాలెండర్స్ అన్ని తారుమారైనాయి అన్న విషయాన్ని ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం అందుకే దినములను మాసంలో ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలోనూ ఆచరించదు అన్నాడు వావులు గలతిలు రాసిన పత్రికలో ఎందుకంటే ఇవన్నీ దేవతలకు సమర్పించబడ్డది నెలలు ఉదాహరణకి తమూజు నెల అంటాం ఎందుకంటే తమూజు దేవతకు సంబంధించిన నెల ఇది ముఖ్యంగా డిసెంబర్ అనే నెల ఒక స్త్రీకి సంబంధించింది కాబట్టి ఇవి బహు డేంజరస్ ఈ నెల ముఖ్యంగా ఈ నెల బహు డేంజరస్ నెల అన్నట్టు ఎందుకంటే అన్ని దేవతలు అన్ని జమ అలైన్మెంట్ అంటే అర్థం అది అన్ని దేవతలు అంటే దుష్టాత్మలు అన్ని దురాత్మలు అన్ని జమ అయ్యే నెల అందుకే ఈ నెలని మనము పండగగా ఆచరించం ఈ నెలని మనము బహు జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఎందుకంటే అవకాశం దొరికిన కొద్ది దుష్ట శక్తులు ఈ నెలలో విజృంభించి పనిచేసి మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాయి అనేక మంది చనిపోవడం ఈ నెలనే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చివరి రెండు వారాలలో జరిపోతూ ఉంటాయి మారణాలు కాబట్టి మనము వాటికి వ్యతిరేకంగా యుద్ధం పోరాడాల కేబీపీఎం బ్రదర్ సిస్టర్స్ అందరికీ ఒకటే ముఖ్యమైన గమనిక ఏంటంటే నీ ప్రార్థన జీవితంలో నువ్వు మార్పు పొందకపోతే మటుకు నేను ఎవడు కాపాడలేడు అని అనేక పర్యాలను హెచ్చరిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రార్థన ఒకటే యుద్ధం ప్రార్థన అంటేనే యుద్ధం కేబిపీఎం అనేది చర్చ కాదు అనేక పర్యాలను హెచ్చరిస్తూ ఉంటాడు ఇది యుద్ధ భూమి ఇది యుద్ధం కేబీపీఎం అంటేనే యుద్ధం తరబి పొందాలా యుద్ధానికి పోవాలా లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు నీ భర్తని నీ భార్యని నీ పిల్లల్ని కాపాడుకోలేవు నీ బంధువులని మిత్రులను కాపాడుకోలేవు నీ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోలేవు అదే రీతిగా పరిచర్యలో నీ సంఘస్తులను నువ్వు కాపాడుకోలేవు ఎందుకంటే ఇది యుద్ధానికి సంబంధించింది కాబట్టి కేబీపీఎం లో వాళ్ళందరూ యుద్ధానికి సాధ్యతపడాలా తగ్గించుకోవాల ముందు ప్రార్థనా పూర్వకంగా మోకాలుండాలా ప్రవ్వా నన్ను క్షమించినైనా నాలో ఇంకేమైనా అలా ఆయాసకరమైన చూపించి ప్రభువా నా పాపములు క్షమించినైనా నన్నుని బిడగా స్వీకరించి ప్రభు నాకు ఇంకొక అవకాశం ఈయనైనా అన్న ప్రార్థన నీకు అవసరం లేకపోతే దుష్టుడు నిన్ను ఎప్పుడు కొట్టాలని చూస్తూ ఉంటాడు ఒకసారి వాడి చేతికి దొరికినామంటే నిన్ను బయటికి లాక్క బహు కష్టం అనేక మంది సేవకులకు తెలియదు కూడా ఎట్లా తీసుకొని రావాలను కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కపరచుకోమంటారు కష్టాలు రాకముందే నేను నువ్వు కాపాడుకోవాలా కష్టం వచ్చి శ్రమల పాలై హాస్పిటల్ పాలై దుఃఖ సాగారంలో మునిగిపోయినాక సేవకులు ప్రార్థన చేసి బయట రావడం అవసరమా కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనము పోయిన వారం ఏసు ప్రభుకి విషయాలు మరికొన్ని చూస్తా ఉన్నాము బైబిల్ అంతట్లో మన ప్రభు ఏ రీతిగా సమయాలను మనుషులకు కనిపించుకున్నాడు ఏ రీతిగా అతను బైబుల్ అంతటా పాత నిబంధన కాలం మొదలుకొని ఆ చివరి వరకు అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ రీతిగా అతను మనకి పరిచయం చేయబడిండు అనేది ఎందుకంటే ముఖ్యంగా ఆ ఏ రీతిగా వాళ్ళు స్వీకరించరు ఏ రీతిగా వాళ్ళు తృణీకరించు ఇస్రైల్ బదులు అనే విషయాల్లో మనం ధ్యానించినప్పుడు ఆయన నేను ముఖ్యంగా ఎన్నో తునీకరించిన అడిగి నేను చూపించని ఆశపడుతున్నాడు సరే మనం అందరం ఆయన స్వీకరించినాము నువ్వు ఏసు ప్రవన్నందు నమ్మిక వచ్చినవా విశ్వాసం వచ్చినావా అంటే కొన్నిసార్లు అనుమానమే కదా ఏం బ్రదర్ అని నేను చెప్పిన తొంభై శాతం క్రైస్తవులు ఏసుప్రవనందు నమ్మిక ఇస్తారు అంతే కానీ ఐదు కూడా కనీస్తాం రెండు పర్సెంట్ మనుషులు కూడా కాకపోవచ్చు బహుశా నేను అనుకుంటా పాయింట్ ప్రజలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు అన్నట్టు నమ్మికకి విశ్వాసానికి తేడా ఎన్నోసార్లు నేను చూపించిన బైబిల్లో నువ్వు నమ్మిక ఉంచితే నమ్మవానికి సమస్తం సాధ్యము అంటే అర్థమైంది నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తా అని అర్థం కాబట్టి స్వస్థత కావాలంటే నమ్మిక అవసరం కానీ నువ్వు స్వస్థపరచాల ఇతరులను అంటే నీకు విశ్వాసం అవసరం కాబట్టి తొంభై మతపరమైన జీవితంలో స్వస్థత కొరకు పరిగెత్తా ఉంటారు అక్కడిక్కడ అక్కడిక్కడ అది కాకపోతే డాటర్ల మీద ఆరపడతారు మందుల మీద ఆరపడతారు ఎవడు నిన్ను స్వస్థపరచాడు ఎందుకంటే స్వస్థపరచు యోహవును నేనే అని ప్రభు అన్నాడు ఆయన పొందిన గాలి చేతనే స్వస్థత కాబట్టి ఈ లోకంలో నీకు ఎవడు స్వస్థత ఇవ్వడు ఏసు ప్రభు తప్ప కాబట్టి నువ్వు అయితే రావాలంటే మళ్ళీ నువ్వు ఎంత దీనస్థితిలో రావాలా నీలో అహము గర్వము ఉండొద్దు కదా ఇప్పుడు తన బిడల కొరకు యాయురు యాచకుడు మనం చూస్తాం తన కుమార్తె కొరకు పన్నెండేళ్ళ కుమార్తె మరణం షేయ మీద పడక మీద కూర్చునిది రోగంతో గొప్ప యాజకుని అంటే సమాజం మందిరపు అధికారి అయినా అంటే చర్చి లీడర్ అయినా అటువంటి వాడు తన లెవెల్ దిగిపోయి కిందికి రాలేదా హిందికి పోయి ప్రభు దగ్గర అరిగి తిండా లేదా తన కూతురిని స్వస్థపరచమా ఎంతమంది బైబిల్ మనం చూస్తాం కదా ఏ శ్లో కాలంలో ఎంతమంది వాళ్ళ పిల్లల నిమిత్తమై వాళ్ళ నిమిత్తమై ఆ యొక్క గుడ్డివాడు చూస్తాం కదా గుడ్డివాడు చూపు పొందడానికి సంబంధించిన విషయం ప్రతి దశలో స్వస్థత పొందే వాళ్ళందరూ ఎంతో దీనస్థితిలో తగ్గింపు జీవితం కలిగి ప్రభు దీర్కి మనం చూస్తాం స్వస్థత పొందిండ్రు ఆ రీతి ఉన్నప్పుడు కాబట్టి మనకు బహు ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే బహు కష్టం అన్నట్టు ముఖ్యంగా ప్రభు నుంచి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి సో ప్రభుని నమ్మిక ఆయన నుంచి సంపాదించుకోవాలనుకుంటున్నావు కానీ కరెస్త మన కేబీపీఎం గ్రూప్ లో అనేక పర్యాలను హెచ్చరిస్తూ ఉంటాను నువ్వు విశ్వాసంలో అంచలంచలుగా ఎదగాల ఆత్మీయ స్థితిలో నువ్వు ఆత్మీయంగా మారాల అంటే నువ్వు ఒక మనిషి కాదు ఒక ఆత్మగా తయారైతేనే కానీ దుష్టశక్తులు నీ మాట వినవు లేకపోతే నీ కుటుంబంలో దూరితాయి అవి చిన్న భనం జరిగి చూస్తుంటే నీ కుటుంబాలని అలోకరాలు చేసి కొట్లాడాలలు పెడతా కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించి ముందు కొంత మనం వెళ్దాం అయితే దాని సారీ ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలోని ఒక వాక్యం పంతొమ్మిదవ అధ్యాయంలోని వాక్యాలను మనం చూస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఏసు సంబంధించిన విషయాలు ఏరీతిగా పరిచయం చేయబడింది అనేది ఆయన ఈ లోకానికి ఏరీతిగా రాబోతున్నాడు ఆయన ఒక తెల్ల గుర్ర మీద కూర్చొని వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూసినాం గతంలో పోయిన తనతో పాటు అనేక మంది ఆ పరలోక సైన్యము తెల్ల గుర్రాల మీద వస్తున్నారన్న విషయాన్ని మనం చూసినాం అన్నట్టు కాబట్టి వీళ్ళందరూ ఎవరు అనేది పోయిన వరని నేను చూపించిన గొర్రీల ఎక్కడుంటే వీరు అక్కడ ఉండేది అని మనము ప్రకటన గ్రంథం ఏడవ దిన తీస్తా ఉన్నాం అంటే ఏసుపురవ్ ఎక్కడుంటే వీళ్ళు అక్కడుంటారు అన్నట్టు ఒక చిన్న గుంపు వీళ్ళు ఎవరు అంటే అక్కడ రాయబడింది వీళ్ళు లక్ష మంది వీరు బహుగా తగ్గించుకొని ఏసుపురవ్ ఏది చెప్తే దానికి విధేత చూపించి ముందుకు పోయే వాళ్ళు తర్వాత వాళ్ళలో కపటం లేదు ద్వేషం లేదు అసూయ కుల్లు కుట్ర లేదు గర్వం మరి విశేషంగా లేదు వాళ్ళు బహుగా తగ్గించుకున్న జీవితం వాళ్ళది వారు ఏ రీతి ఉన్నారు వీరి నోట్లో ఏ అబద్ధము లేదు వీరి మీద ఏ నింద లేదు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఏ శుప్రభుల కూడా ఏ నింద లేదు ఆయన మీద ఏ నిందోపలేకపోయినారు నాలో పాపం ముందని ఎవరు రుజుపరచగల ఎవ్వరు చూపించలేకపోయినారు ఆయనలో ఆయన మీద ఏ నింద పెట్టలేకపోయినారు ఆయన నోట్లో ఏ అబద్ధం లేకపోయింది కాబట్టి ఆయనతో పాటు ఉండే వాళ్ళు కూడా అట్లనే ఉంటారు ప్రకటన గ్రంథం ఏడవ దేలా చూసినాము అదే రీతిగా ప్రకణన గ్రంథము పద్నాలుగవ అధ్యయంలో కూడా చూసినాం బహు దీర్ఘంగా వీళ్ళు కేవలము లక్ష నలభై నాలుగు వేల మంది అని నేను చూపించిన ఇవి ఉఫ్మాన్ రీతిగా ధ్యానించాల్సిందే కానీ కరెక్ట్ గా సంఖ్యతో కూడింది కానే కాదన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యయంలో ఆ యొక్క మర్మమయమైన మహావేష బొబులోనకు శిక్ష అనుగ్రహించబడినాక పెళ్లి కుమార్తెకి సంబంధించిన బోధ మనం చూసినాము దాని తర్వాత ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు ఎట్లా రాబోతున్నా విషయం అక్కడ చూసినాము అన్నట్టు కాబట్టి ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు అక్కడ బయలుపరచబడ్డట్టు మనం ఒక రెండు వారాల మనం చూస్తా చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వర్షం నుంచి మనం చేస్తున్నాం పోయిన వారం పదకొండు నుంచి పద్నాలుగు వరకు చూసినాం మనము క్లుప్తంగా మరియు పరలోకము తెరబడిట చూచి తిని అప్పుడు గుర్రం ఒకటి కనబడను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం నీతిని బట్టి విమర్శ చేయుచ్చు యుద్ధము జరిగించుచున్నాడు అంటే ఆయన వస్తే యుద్ధమే అన్నట్టు రెండవసారి ఆయన నేత్రంలో అగ్ని జ్వలల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికినే తెలియదు ఇవన్నీ మనం చూసిన గతంలో ముఖ్యంగా ఆయనకు ఒక నామం అది నేను వచ్చే వారం చూపిస్తాను ఒక స్పెషల్ నామం రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను ఎర్ర వస్త్రం అని చెప్పొచ్చు కదా ఎర్ర రంగలిగిన వస్త్రం అని రక్తంలో ముంచబడిన వస్త్రం అనేది చెప్పబడింది దాని గురించి అంటే ఆయన ఏమేం పనులు చేసిండు ఈ లోకంలో అన్న విషయాన్ని అక్కడ రాయబడుతుంది అన్నట్టు తర్వాత మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటే ఈయనకి దేవుని వాక్యం నామం ఎందుకంటే ఈయననే వాక్యం మనకు తెలుసు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది తర్వాత వరం చూసినాం పద్నాలుగు వర్షంలో పరిలోక మందున్న సేనలు శు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని అంటే అవి శుభ్రమైనవి అంటే అంతకుముందు లేవు అని అర్థం అంతకుముందు మైలబడ్డ వస్త్రం అని అర్థం శుభ్రమైన అంటే వాళ్ళు శుభ్రపరుచుకున్న అన్నట్టు శుభ్రమైన తెల్లని వస్త్ర నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించి చుండిరి ఆయన ఎక్కడ పోతే వీళ్ళు అక్కడ వెళ్తున్నారు అది తర్వాత ఆయనకు సంబంధించిన విషయాలు మరికొన్ని ఉన్నాయి అక్కడ ఆయన ఎదుగు బయలుదేరిండు జనములను కొటుటకై ఆయన నోట నుండి వాడిగల కట్కము బయలు వెడలు చిన్నది ఆయన ఇనుప దండంతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యాలు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి కాబట్టి ఈ మద్యపు తొట్టి దేనికి సంబంధించింది మనం త్వరలో చూడబోతున్నాం రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీద నువ్వు తొడ మీదను వ్రాయబడి ఉన్నది ఆశ్చర్యం కదా రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది ఆశ్చర్యం సరే తొడ మీద ఎందుకు రాయబడిందని నేను పేవారం చూపించినాను ఈయన రాజు కాబట్టి ఆ యొక్క తొడ కట్టుకుంటారు కదా ఆ కత్తి కాబట్టి ఆయననే ఆ కత్తినే వాక్ అని కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి సంపూర్ణంగా ఈయన ఏ రీతి ఉండడన్న విషయాన్ని ఇవన్నీ చిహ్నాలు జ్ఞాపకం చేస్తున్నాయన్నట్టు అయితే ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఒక అనుమానం ఏంటంటే ఈయనకి మనుష కుమారుడు ఎందుకు పేరు పెట్టబడింది ఎన్నో పేర్లున్నాయి ఆయనకి దేవుని కుమారుడు మనుష కుమారుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అల్ఫా ఒమేగా పోయిన వారం వరకు నేను ఎన్నో చూపించినా ఇప్పుడు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయా కానీ ముఖ్యమైన పేరు ఏంది అది ఎవరు గ్రహించగలరు ఎవరు చెప్పగలరు వాట్సాప్ గ్రూప్స్లలో కూడా మీరు పరిచయం చేసుకోవచ్చు డిస్కస్ చేయొచ్చు ఎబిపిఎం గ్రూప్ ముఖ్యంగా అదే దేవుని వాక్యాన్ని ధ్యనించడం కొరకే మనం ఈ వాక్య ఈ యొక్క గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం ఇది చర్చ్ కాదని ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తా ఉంటాను ఇక్కడ వాక్యంలో బలపడాలా మీరు వెళ్ళిపోవాలా ప్రతి ఒక్కరికి పరిచర్య అనుగ్రహించబడిందని నేను చెప్పిన నీ పరిచర్య నీదే నా పరిచర్య నాదే ప్రభు నేను ఏ రీతి నడిపిస్తే నువ్వు అట్లా వెళ్ళిపోవాలా దేనికి అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు అని ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తా ఉంటాను ప్రభు నన్ను ఇట్టు నడిపిస్తే అట్లా వెళ్ళిపోతా ఉంటాను లాస్ట్ థర్టీన్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరిగింది అదే కాబట్టి ఎన్నో ప్రాంతాలలో నడిపించండు సువార్త పరిచర్ కొరకు పోతాము ఆయన ఎంతో నమ్మదగిన వాడు ఆయన ఇట్లా నడిపిస్తేనే అట్లా పోగలిగిన ఇంతవరకు కాబట్టి మనుషులని సంతోషపరిచేవాడిని కాదు నేను దేవుని సంతోషపరచడం కొరికే ఈ పరిచర్య కాబట్టి వాళ్ళ మనుషులని సంతోషపరిస్తే ఈ పరిచర్య ఎప్పుడో ఆగిపోయాడు కాబట్టి మనుషులని సంతోషపరచాలనేది ఈ లోకాతీతమైన విధానం బైబిల్ చెప్తుంది నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా మనుషులు సంతోషపరుస్తున్నావా అని కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి బహు కఠినంగా ఉండాలా ఈ విషయాలలో దుష్టుడు ఏ రీతిగా దూరడానికి ప్రయత్నిస్తున్నా నీ జీవితంలో నువ్వు గమనిస్తూ ఉండాలా వాడిని తరమడానికి ప్రయత్నించాలా నీ కుటుంబంలో నుంచి కూడా కాబట్టి ఏసులో సంబంధించిన విషయాలు కొన్ని నేను ఈ రిజనం మరో మరికొన్ని మీకు చూపించడం ఆశపడుతున్నాను ముఖ్యంగా ధాన్యుల గ్రంథం ఈసారి నేను చూపించవచ్చు పోయిన వారం మనం చూసినాము ఎవరు చెప్పగలరు పోయిన వారం మనము దినవృత్తాంతంలోకి ఎక్కడ చూస్తాము నిర్గమ కాండంలో మనము అయన ఒక దూతగా పరిచయం చేయబడిడు తర్వాత ఆయన పరిచర్యలో ఏ రీతి ఉంది పరిస్థితులు అన్న విషయాన్ని మనం జనించినాం తండ్రి మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఆ దూత ఎటువంటి వాడు ఆయనని ఆయనకి కోపం పుట్టించద్దు ఆయన క్షమించలేడు లేకపోతే మిమ్మల్ని ఆయన మిమ్మల్ని క్షమించడు అంటే ఒక దూతకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు అన్న మనం చూసినాం కాబట్టి ఏసుప్రభుని క్రమేణ ఏ రీతిగా పరిచయం చేస్తుంటూ తండ్రి ఈ లోకానికి అనేటిది మనం అక్కడ చూసినాం ఈ రోజు దాని గంధంలో నేను చూపించబోతున్నాను కంటే దగ్గర దగ్గర ఈ రోజుకి రెండు వేల నాలుగు కలిగిన దర్శనం ఇది దానియలకి కాబట్టి దానియలు తన దర్శనంలో చూస్తుంటూ ఇది బహు ప్రాముఖ్యమైన దర్శనం ఎందుకంటే ప్రతి నిబంధనలో ఎందుకు ఆ యాజకులు కానీ యూదులు కానీ ఈయనని తృణీకరించారు కొంతమంది స్వీకరించారు కరెక్టే కానీ అనేక మంది నేను ఎందుకు అంటే దానిల గ్రంథాలు చూడబడుతున్న ఈ యొక్క దర్శనాన్ని బట్టి ఇప్పుడు మనం దాన్ని చూస్తాము దానిల గ్రంథము ఏడవ అధ్యాయం అక్కడ అవకాశం అంటే కూడా చదవచ్చు దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ధాన్యల గ్రంథము ఏడవ అధ్యాయము ఇది ఎప్పుడు జరిగిందని కూడా అక్కడ చెప్పబడింది చరిత్రలో మొదటి వర్షం చూడండి బబులోని రాజు వెల్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియులు అను నాకు దర్శనములు కలిగను అంటే ఒకటి కాదని చెప్తున్నాడు కాబట్టి దానియలకి కలిగిన దర్శనం ఇది అన్నట్టు అయితే వాటన్నిటిని రాసుకున్నాడు తన పుస్తకాలలో అంటే తన డైరీ డైరీ మెయింటైన్ చేసిండు అయినా డైరీలో రాసుకున్నాడు ఎందుకంటే మర్చిపోతాం లేకపోతే నేను కూడా అట్లా చేసేవాడిని వచ్చినప్పుడు వాటిని డైరీలో రాసుకునేటువంటి చాలా కాలం కం లేకపోతే ఇంకో రెండు రోజులకు నువ్వు మర్చిపోతావు అన్నట్టు కళ కాబట్టి మన దేవుడిని కళలు అనుగ్రహించినప్పుడు అవి నువ్వు గ్రహించాలి ఏంటంటే దేవుని యొక్క భాష అది దేవుడు మనుషులతో మాట్లాడాలంటే కళల రూపకంగా లేక దర్శన రీతిగా ప్రవచన రూపకంగా మాట్లాడతాడు అయినా కానీ చాలా మంది మనిషి కాదు నీ భాషలో మాట్లాడడానికి అది లోకంకి అనుగ్రహించబడింది కానీ ఆత్మలో ఉన్న భాష వేరే కదా కాబట్టి దానిలో కలిగిన ఈ యొక్క దర్శనంలో ముఖ్యంగా మొదటిది కాకుండా మొదటి దర్శనం కాకుండా రెండవ దర్శనం గురించి మనం ఇప్పుడు గానించబోతున్నాం తొమ్మిదవ వచనంలో తను రెండవ దర్శనాన్ని చూస్తున్నాడు ఆ దర్శనానికి సంబంధించిన వాక్యాలు ఇప్పుడు చూస్తాం తొమ్మిదవ తొమ్మిదవ వచనంలో కలిగిన దర్శనం ఒకటి తర్వాత అంటే ఇంట్లో అనేకమైన దర్శనాలు అక్కడ పదమూడవ వర్షనం నుంచి చూస్తాం ఇప్పుడు మనం పదమూడవ వచనంకి వచ్చేటప్పటికీ మూడవ దర్శనం ఇది రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచచుండగా అంటే ఇంకా చూస్తా ఉన్నాడు దర్శనాలు అంటే నా లైఫ్ అంతా ఎట్లా ఉన్నాయనేది మనం అర్థం దర్శనాలు కళలు నువ్వు చూడగలుగుతున్నావా ఒకప్పుడు చూసినాం బ్రదర్ ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను బ్రదర్ అంటున్నావా అంటే ఎందుకు ఆగిపోయి నేను నీ ఆత్మీయ జీవితం ఎక్కడుందా అది జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు నీరు కళలో దర్శనాలు రావట్లేదంటే ఎందుకు ఆగిపోయిన ఎవరు నువ్వు నీతి ఫలములు ఏమన్నా కొగొట్టుకున్నావా పరిశీలించుకోవాలా లోకాతీతంగా జీవిస్తున్నావా శరీరానుసారంగా జీవిస్తున్నావా లేక దేవునికి సమయం ఇస్తలేవా దేవునితో సాహసం కలిగి ఇవన్నీ పరిశీలించుకుండే అవకాశం అన్నట్టు ఎందుకంటే ఆయన దర్శరీతిగా మరడే గొప్ప దేవుడు కళల రూపకంగా మరడే గొప్ప దేవుడు వాటిని బాగా అర్థం చేసుకోవాలకు వెళ్ళగలుగుతుంది కాబట్టి దానిలో జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు దర్శనాలు చూసేవాడు రాత్రి కలిగిన దర్శనలను నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘ రూడై చూడండి ఆకాశ మేఘ రూరుడై అంటే చాలా మంది అర్థం చేసుకోలేది మేఘ రూడుడై అంటే అర్థమైంది అంటే మేఘంల మీద నడుస్తుడా లేక మేఘములతో పాటు వస్తున్నాడా అంటే మేఘము ధరించుకొని వస్తున్నాడా మేఘా రూఢుడై అంటే అర్థం ఏం చెప్పండి తెలుగు వాళ్ళు చెప్పచ్చు తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఆకాశ మేఘా రూఢుడై మనుష కుమారుని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖంనకు తేయబడేను అంటే ఎవరు తీసుకొని చెప్పండి ఒక మనుష కుమారుణ్ణి మహావృద్ధుడు ఆయన అభివాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖములకు తేబడను దాని చూసిన దర్శనం ఇది తర్వాత పద్ పద్నాలుగవ వర్షంలో ఏమైనా చూడండి ఇక్కడ రెండు ఇద్దరు గురించి మాట్లాడుతుంది ఇక్కడ మనుష కుమారుడు ఒకడు ఈ విషయాలు మీరు రాసుకోవాలి ఎక్కడన్నా అక్కడ ఆ దర్శనంలో మనుష కుమారుడు ఒకడు రెండవడు రెండవది మహావృద్ధుడు ఒక వాడొకడు మనుష కుమారుడు మహావృద్ధుడు రెండు జ్ఞాపం చేయబడుతున్నాయి సరే అంత కష్టం ఏం కాదు మహావృద్ధుడు అంటే తండ్రి మరి మనుషుకు కూడా అంటే ఏస్ప్రభ క్రైస్తవులైతే అట్లనే అర్థం చేసుకుంటారు కానీ ఇసల్ పేరు చేసుకోవాలన్నట్టు ఇసల్ పేదలు అర్థం చేసుకున్న విధానం ఏంటంటే చూడండి పద్నాలుగో వర్షంకి వచ్చేటప్పటికీ ఆయన గురించి మరీ విశేషంగా మాట్లాడుతున్నాడు సకల జనులను రాష్ట్రంలో ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇవ్వబడను చూడండి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీనే తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు ఇది దానిలో విన్నాడు ఆ దర్శనంలో ఎవరు మాట్లాడతారు మనం గ్రహించాలి అక్కడ కాబట్టి మహావృద్ధుడు అంటే తండ్రి మనుషు కుమారుని గురించి అక్కడ చెప్తుండే ఏమని చెప్తుండడు ఈయన ఈయనను అందరూ సేవిస్తారంట తండ్రి చెప్తున్నాడు మహావృద్ధుడు చెప్తున్నాడు ఈయనని సకల జనులు రాష్ట్రంలోనూ ఆయా భాషలు మాట్లాడే ఆయనను సేవిస్తారంట ఆశ్చర్యం కదా మనుష కుమారిని సేవించడం ఏంది తర్వాత ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇవ్వడని అంటే సర్వాధికారం అయిన పొందుకున్నాడు అక్కడ ప్రభుత్వము మహిమ ఆధిపత్యం అంటే అన్నిటికంటే ఉన్నత ఆధిపత్యం అంటే అన్నిటి మీద అన్నట్టు మహిమ ఆయన శక్తి ఉంది తనకా ప్రభుత్వము అంటే ఆయనకు అధికారం ఉంది అథారిటీ ఉంది ఆధిపత్యం అంటే ఉన్నతం ఉన్నతుడు అన్నిటికీ మీద అంటే సర్వోన్నతుడు అన్నట్టు తర్వాత మహిమ శక్తి ఉంది అని దగ్గర తర్వాత ప్రభుత్వం ఉంది అంటే ఆయనకు అధికారం ఉంది సమస్త సృష్టి మీద ఆయన ప్రభుత్వము శాశ్వతమయ్యేదంట ఎప్పటికీ తొలగిపోదంట ఎన్నిటికీ ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదంట శాశ్వతంగా ఉండేది ఈ రాజ్యం ఇది దాన్యాలు పరిచయం చేస్తున్నాడు ఈ మనుష్య కుమారుని గురించి అయితే బైబుల్ అంతట్లో మనం చూస్తాము ఈ మనుష్య కుమారు సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నట్టు విశాల పేరు మరి ముఖ్యంగా దేవుణ్ణి పేరుని వ్యర్థంగా ఉచ్చరించరన్నట్టు నిర్గమకాండం వరకున్న అవకాశం ఉంటే ధ్యానించచ్చు చదవచ్చు కూడా నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము ఏడవ వచనంలో నీ దేవుడిన యహో నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఉచ్చరించడం చదవండి ఎవరన్నా వీలైతే నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఏడవ వచనం నీ దేవుడైన యుహోవా నామమును తన నామముడు నిర్దోష ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరిస్తే వారిని నిర్దోషులుగా ఉంచనట దేవుడు కాబట్టి ఈ ఒక్క వాక్యమే ఇస్రాల్ ప్రజలకి భయాన్ని అందుకే వారు దేవుని పేరుని తీసుకోరు సాధారణంగా అందుకే నేను చూసిన యువదులకు సంబంధించిన పత్రికలలో పుస్తకాలలో వాళ్ళు గాడ్ అనే పేరు కూడా రాయారు గాడ్ అనే పదం కూడా తీసుకోరు భయపడతారు అన్నట్టు ఎక్కడ అది నేను వ్యర్థం గోచరించిన ఏమో నాకు దోషం ఉంటదేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంటది అందుకే వాళ్ళు రాస్తా ఇంగ్లీష్ లో జీ డాష్ డి అని రాస్తారు వాళ్ళ పుస్తకాల జీ డి జీ డాష్ డి ఓ తీసేస్తారు ఎందుకంటే ఒకవేళ నేను వ్యర్థంగా ఉచ్చరిస్తున్నానేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంటది కాబట్టి ఆ నామము గాడ్ అనే నామాన్ని వాళ్ళు ఏం చేశారంటే చివరికి యహోవా అనే పదాన్ని వాడని వాడకుండా గాడ్ అనే పదాన్ని వాడకుండా లాడ్ అనే పదాన్ని వాడిననేసి మనం అక్కడ చూస్తామన్నట్టు కాబట్టి గాడ్ అంటే యహోవా అనే పదం వాడకుండా ఏం చేశారంటే వాళ్ళు అదోనయ్ అనే పదం వాడిండ్రు ఇసల్ పదం ఈ రోజు కూడా అదోనైనే వాడతారు వాళ్ళ పాటలు వాడతారు నేను చూసిన యూట్యూబ్ లో వాళ్ళ పాటలలో అదోనయ్ అని ఉంటుంది మనం మటుకు అని పాట వాడతాం అదోనయ్ అంటే ప్రభువా అనర్థం ప్రభువు అనర్థం అయితే మతస్థులు చాలా మంది ఆ రోజులలో ఆయనకి విరుద్ధంగా ఎందుకు లేచిండ్రు ఈ రోజుకు కూడా ఆయనకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఏ సుక్ర సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం ఇప్పుడు అనేక ప్రాంతాలలో ఆయన మనుషు కుమారుడుగా పరిచయం చేయబడినట్టు మనం చూస్తాం ఎందుకంటే హిసల్పలకు తెలుసు ధ్యాని గ్రంథంలో ఈయన మెస్ అయ్యా మనుషు రాబోతుండు అని వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు నిజంగా మెస్ అయ్యావా కూడా కదా యోహాన్ భక్తుడు కూడా అన్నాడు కదా యోహాన్ బాక్సెస్ నుంచి కూడా నువ్వు నిజంగా మెస్ రాబో మెస్ అయ్యి నువ్వేనా లేక ఇంకొకరికొరకు నేను అని అన్నాడు అది ఎప్పుడు అన్నాడు రెండోసారి అన్నట్టు నేను మీకు చూపించిన గతంలో రికార్డింగ్స్ లో మొదటిసారి పరిచయం చేసినప్పుడు లోకా పాపం మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అని పరిచయం ఆయనకి బాప్తిజం ఇచ్చిన వ్యూహాను నదిలో దాని తర్వాత ఆయన చెరసలో వేయబడ్డప్పుడు హెరవా బలవంతంగా నన్ను చరసలు వేసినప్పుడు వ్యూహానికి అనుమానం కలిగింది నిజంగా ఈయన అంతవరకు విశ్వాసం ఉండే విశ్వాసానికి వెళ్ళి ఒక్కసారి అనుమానాలకు జంప్ అయిపోయినాడు ఆయన విశ్వాసంలో ఉన్నంత కాలమే నీతిమంతుడు విశ్వాసం జీవించును అబ్బకు గ్రంథం ఏమో బ్రతుకుననుంది వ్రత నిబంధన కష్టపడికి జీవించిననుంది బ్రతకడానికి జీవనానికి ఎంత తేడా విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది శాశ్వత కాలం కాబట్టి ఎప్పుడైతే యోహానుభక్తునికి దా వాసమిచ్చి వ్యూహాను భక్తునికి అనుమానం వచ్చిందో ఆయన కాలం ముగించాల్సి వచ్చిందని మనం చూపించిన ఎందుకంటే ఆయన విశేషమైన అద్భుతం చేయగలిగిన వాడు ఎన్నో సంవత్సరంలో అరణ్య మార్గంలో తన శరణాన్ని ఎంతగానో కృషింపజేసుకున్నాడు ఎంతగానో శ్రమల పాల చిత్రవాదని సరిగా బట్టలు సరిగా తిండి కదా జీవితాంతం ఒక రికార్డింగ్స్ నేను చూపించినను ఏ రోజు సంవత్సరం వరకు ఉన్న పిల్లలందరినీ చంపించమని ఒక శాస్త్రాన్ని పెట్టినప్పుడు ఏసు ప్రభుని తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోయారు కదా మరియు ఎలిజబెత్ జకరియాలు వారి బాబుని ఎక్కడ తీసుకుపోయినారు అని ఒక ప్రశ్న వేసిన ఇది ఎవరు చెప్పలేరు నాకు తెలుసు హండ్రెడ్ ఏ సేవ పరిచయలో నేను వినలేదు చెప్పలేరు కూడా వాళ్ళకి ఇంకట తెలియదు కాబట్టి ఆ క్రిస్మస్ టైంలో చెప్పే వాక్యాలలో కూడా ఎవరు అది గ్రహించారు తల్లిదండ్రులు తీసుకొని పోయారు ఐ తెలుసు మనకి కానీ మన జకర్యాని జకరియా ఎలిజబెత్లు వారి మనం నెల సంవత్సరం చిన్నవాడే కదా ఏశ్వరవుకి జకరియా యోహాను భక్తునికి బాబు నుంచి ఏడు నెలలు తేడా అంతే దగ్గర దగ్గర ఆయన ఎక్కడ దాచిపెట్టారు తల్లిదండ్రులు మనకు తెలుసు మన గ్రూప్లో అని అరణ్యంలో దాచిపెట్టిన తల్లి అని మనిషి నేను చూపించిన ఒకసారి రికార్డింగ్స్ లో అందుకని ఆడిలో ఏం దొరక తినడానికి అరణ్యంలో ఏం దొరక తినడానికి పాపం మెడతల్లో తిన తిన్నవాడై కొంచెం కష్టం కదా చెప్పు తినడం మెడతలు తినడం అంటే ఎత్తగా ఆయన చిత్రవద్ద చేసుకుంటాను షేద మనం వాటికు అన్నంలో ఏదో పొరుగు పడితే ఓ ఎంతో గంభీరంగా గడపడి మన ప్రాంతంలో ముఖ్యంగా హోటల్స్ ఎలా పోయినప్పుడు ఏమైనా పడ్డదంటే వాడు దాన్ని మొత్తం లోడ్ చేసి సోషల్ మీడియా అంతా నింపేస్తుంది ఆ పిక్చర్స్ తా మంది సాక్ష్యాలు విన్న నేను సేవకులు వాడు హాస్టల్ అలా చదువుకున్న కాలంలో ఎన్నో పురుగులు ఉండేడంట అన్నంలో అయితే ఒక పాస్టర్ చెప్తున్నాడు మేము కాలేజ్ డేస్ లో ఉన్న స్కూల్ డేస్ స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్లో పురుగులు ఉండేడంట అన్నంలో అయితే అట్లనే వండేషోటల్ అంట అంత భయంకరమైన కరువు కాలము అయితే వీళ్ళు ఏం చేసేటంటే పిల్లలు ఆ ప్లేట్లో అన్నం వేస్తే అది తీసుకుపోయి నీళ్ళలో పూంచేటోళ్ళంట పక్క మగ్గులు ఆ మగ్గులో అన్నం అన్నం వేస్తే ఆ పురుగులన్నీ బయటికి అంట వాటి తీసి అన్నం తినేటోళ్ళంటే పాపం జాత బాధ అంతచ్చిందాక సాక్ష్యం తిన్నప్పుడు పాస్తలు సాక్ష్యం వాళ్ళు ఆ రోజుల్లో అంతా భయంకరమైన రోజు మంచిగా పంచపక్ష పరమాణాలతో ఉంటుంది క్రైస్తవ జీవితం ఉపాసలు అంటే తెలియని జీవితం ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఎవరు రాడు ఫీస్టింగ్ ప్రేయర్స్ అంటే మటుకు పిల్లలు గంభీరంగా వస్తారు మనుషులు ఇంకో వాటికి ఇంకా ధన వ్యామోహము శరీర వ్యామోహాలు ఎక్కువ కదా క్రైస్తవ జీవితంలో వాటిని ఛేదించుకోలేని స్థితి ఉన్నారు కానీ ఎప్పుడైతే బాప్సమి వ్యూహానికి ఆ అనుమానం వచ్చిందో ఆ నెక్స్ట్ మూమెంట్ తన శరీర చేయబడింది కాబట్టి మతపరమైన జీవితానికి మనం ఎప్పుడు కూడా బానిస ఎందుకంటే మతం అనేది ఒక దురాత్మ నేను ఖచ్చితంగా చెప్తున్నాను దాని గురించి క్రైస్తవ జీవితము మతము కాదు అసలు క్రైస్తవత్వం అనే పదమే లేదు బైబిల్ ఎక్కడ కూడా క్రైస్తవులు అన్న పదం ఎక్కడ లేదు ఒక్క స్థలం తప్పు ఆపొస్తున్న కార్యంలో అది అనిలు పెట్టిన పేరని చూపించిన మీకు నేను కానీ మళ్ళీ మీరెవరు విశ్వాసలు యూధ మనం చూస్తాం రఘున రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో రఘున రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మనల్ని దేవుడు అంతరంగం యూదులుగా మార్చుకున్నాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధ్వారా మనలను దేవుని ఇస్రాలుగా మార్చుకోవడానికి తొమ్మిదవ దేలా చూస్తాం మనం దళితులు రాసిన పథకాలు చూస్తాం కాబట్టి నిజమైన ఇస్రాలు ఎవరు అంటే ఏసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించిన వారే కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాము ఏసు ప్రభు తను ఏరీతిగా పరిచయం చేసుకున్నాడు తన గురించి అదేవిధంగా ఇన్ని ఇస్రాల్ వాళ్ళకి దేవుడు గాడ్ అనే పదం వాడరు కాబట్టి బైబుల్ అంతటా మన ప్రభు వారిని వారికి దేవుని గురించి చెప్తప్పుడు తండ్రి అని బోధించాడు దేవుణ్ణి తండ్రి అని పరిచయం చేశాడు అందుకే ప్రతి ఉపమానం చూడండి తండ్రి గురించే ఉంటుంది తప్పిపోయిన కుమారుడికి సంబంధించిన ఉపమానం చూడండి తండ్రి ఉంటది అక్కడ ఎవరికైనా అవకాశం కూడా చదవచ్చు లూకాసు వార్త పదిహేనో అధ్యాయం చూడండి ఒకసారి లూకాసు వార్త పదిహేనో అధ్యాయము వద్య మీద అక్కడ కుమారుడు ఏమని సంబోధిస్తున్నా చూడండి నేను లేచి నా తండ్రి వెళ్ళి తండ్రి నేను కుమారుడు అంటున్నాడు తప్పిపోయిన కుమారుడు వాపసు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంటున్నాడు నేను నా తండ్రి వద్దకు వెళ్తా అంటున్నాడు కాబట్టి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు తర్వాత ఈ తండ్రి దేవుడు అని ఎట్లా చూడండి నేను పరలోకమునకు అంటున్నాడు విరోధంగా పాపం చేసిన అంటున్నాడు కానీ ఈ లోకం సంబంధించింది కాదు కదా తండ్రి అంటే అంటే దేవుని తండ్రితో పోలుస్తుండే ఈశ్వరం ఎందుకంటే వాళ్ళు సునీసంగా స్వీకరించరు దేవుడు అనే పదం వాడితే కాబట్టి పర్లోకం అనగానే మనకు తెలుసు దేవుని స్థలం అది ఆయన నివసించే స్థలం అని తెలుసు మనకి కాబట్టి పరలోకానికి విరోధంగా పాపం చేసిన అట్లాడు నీకున్ను పాపం చేసిన అట్లాడు ఇంకో రికార్డుస్ నేను చూపిస్తున్న లాంగ్ టైం పరలోకం అంటే క్రైస్తవ జీవితమే పరలోకం సంఘమే పరలోకం విషయాన్ని కాబట్టి బైబిల్లో కొన్ని సెలెక్ట్ వాక్యాలు తీసుకొని విరుద్ధంగా ప్రకటిస్తారు అన్నట్టు ఇతర మతస్థులు కూడా వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించి ఎదిగో మీ బైబిల్ ఎట్లా ఉంది అని చెప్తారు మరి దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎవరన్నా ఏ ప్రశ్నలు వేస్తే మీరు ఏ రీతిగా ఎదుర్కొంటారు మహావృద్ధుడు అంటే తండ్రి అని ఏ రీతిగా నువ్వు మరి ఇక్కడ దేవుని కుమార్ అన్నప్పుడు ఏసు ప్రభాన్ని ఎందుకు చెప్తావు ఇంకెవరు లేరు అని అడుగుతున్నారు ఏసు ప్రభుకి ఎందుకు అర్థిస్తుంది అనేసి కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలంటే దానిల గ్రదలో మనం ఇందాక చూసినట్లు మొదటిదిగా ఆయనకి సర్వ అధికారము అనుగ్రహించబడింది అంటే తండ్రి తన దగ్గర ఉన్న అధికారాన్ని ఇంకా ఎవరికన్నా ఇవ్వగలడా ఊహించండి ఆయనకున్న సమస్త ఆ యొక్క శక్తిని ఇంకా ఎవరికని ఇవ్వగలడా అంటే ఈ మనుష్య కుమారుడు సామాన్య మనుష్య కుమారుడు కాదన్నట్టే కదా యాజకులకి కూడా తెలుసు ఈయన ఈ రీతిగా పరిచయం చేసుకుంటుండేంది దాని గ్రంథంలో ఏడవ అధ్యయంలో ఉన్నట్లు ఈయన ఎందుకు ఇట్లా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి ఒకసారి యూహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయం బహు ప్రాముఖ్యమైన వాక్యం ఇది ఏష్కి సంబంధించిన విషయాలు మీకు ఎవరన్నా స్టేజ్ మీద మీరు వాక్యం చెప్తప్పుడు ఈ క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఎట్లా వారిని ఎదుర్కొంటారు నాకు పర్శుదాత్మ అభిషేకం ఉంది బ్రదర్ దేవుడే నాకు జవాబిస్తానంటూ ఎంతో మంది ఫెయిల్ పాస్టర్స్ స్టేజ్ మీద చెప్పలేక ఒకసారి నేను మీకు చూపించా కూడా ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక స్త్రీ మధ్యలో లేచి నేను అడిగింది ఈశ్వరు నేను దేవుణ్ణి నన్ను మీరు పూజించండి అని ఎక్కడ రాయబడిందని మీకే ఆ ప్రశ్న వేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది ఇక్కడైతే మంచి కంఫర్టబుల్ గా వాక్యాలు చెప్పగలరు మీరు ఎందుకంటే స్క్రీన్ వెనకలు ఉన్నారు కాబట్టి ఎవరు ప్రశ్న లేరు కాబట్టి కానీ ఒక దినం వస్తుంది మీరు స్టేజ్ మీద ఎక్కాల్సి వస్తుంది పబ్లిక్ ముందు వాక్యం చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఎవరన్నా ప్రశ్న వేస్తే నీ పరిస్థితి ఏది అమాంతాగా నువ్వు అక్కడి నుంచి పడిపోతావు సిగ్గుపోయినట్టయితుంది నీ పరిస్థితి ఇప్పుడు చదవండి ఎవరన్నా యోహన్ సువార్త తొమ్మిదో అధ్యయమో నుంచి ముప్పై ఐదు మూడు అక్షరాలు చూస్తాం పరిచయ పరిచయం విని వాని కనుగొని దేవుని కుమార్ని ఎందుకు వాడు నేను ఆయన ఎందు విశ్వసించకు ఆయన ఎవడని అడగగా నేను ఆయన నువ్వు ఆయనను చూస్తున్నావు నీతో మాట్లాడుచున్న వాడు అంతట వాడు ప్రవ్వ నేను విశ్వసించినని చెప్పి ఆయన ఇప్పుడు ఒక గుడ్డివాడు చూపు పొంది ఈయన ప్రార్థన ద్వారా అయితే అక్కడ ఆ విషయం అనేకులకి తెలిసిపోయింది ఇప్పుడు పరిసీలు వచ్చిండ్రు పరిశీలు కూడా అడుగుతున్నారు ఆయన ఈయన గురించి నువ్వు కుట్టుకతోని గుడ్డి వాడివా తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తారు వాళ్ళు అంటే ఈయనలో తప్పు ఈయన ఫేక్ అని పోలీయడానికి వరకు వాళ్ళు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు అన్నట్టు అయితే వాళ్ళు వచ్చి ఆ వాణితో నడుపుతారు ఏమని ఏసు వాణిని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను అందుకు వాడు ప్రభు నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటకు ఆయన ఎవడని అడగగా ఏసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనేను అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనను ఆయన ఆయనకు మ్రొక్కేను కాబట్టి బుడ్డితనము ఉన్నంత కాలము ఆయన విశ్వాసం ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది యేసు ప్రభు మనుషు కుమారుడు దేవుని కుమారుడు అని పరిచయం చేయబడుతుంది గుడివాడు ఎక్కడ విశ్వాసం చూపించిండు చూపు కన్ను దృష్టి పొందుకోవడం కొరకు కానీ ఎప్పుడైతే కన్ను తెరబడ్డాయో అప్పుడు విశ్వాసం ఉంచుతున్నాడు తర్వాత ఏ దశకి ఎదిగిపోయిండు ఆయనని దేవునిగా గుర్తించి ఆయనను బ్రొక్కుతున్నాడు మనుషులను బ్రొక్కం కదా ఏ శ్రో దేవుడు గ్రహించగలిగిండు చూపు పొందినాక ఈరోజు అందుకే అక్కడ క్రింది ఏమున్నాడంటే చూడండి ముప్పై ముప్పై తొమ్మిదవ వచ్చినవంత అప్పుడు ఏసు చూడని వారు చూడవలేను ఎవరి గురించి రాయబడిందా మనం గ్రహించాల చూడని వారు చూడవలెను చూచివారు రుడ్డి కావలేను అన్న తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలో వచ్చింది అని చెప్పాను బాగా అర్థం చేసుకోండి మీరు ఆయనని చూడని వారా లేక చూచి వారా ఏ కుట్టు ఉన్నారో తిరిగి తెలుసుకోండి ఇంతవరకు నువ్వు ఆయన చూడలేదు కానీ ఇప్పుడు చూడవాలని అనేసి ఆయన కొలసల రాష్ట్ర పత్రికలో ముఖ్యంగా అనేక పర్యాలను జ్ఞాపం చేసినాను మొదటి అధ్యాయంలో ప్రభు జ్ఞానమందు వారిదిలుట దేవుని చిత్తమనుంది అందుకే నేను ఏ స్ట్రోకి సంబంధించిన విషయాలు అనేకమైనవి నేను ధ్యానించక ఆశపడతా ఉంటాను ఎందుకంటే ఆయన ముఖాముఖిగా చూసిన వాడు నా లైఫ్లో థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను చూసినాయి ఆయన శిల నేను చూసిన దర్శనీతిగా మోకాళ్ల మీద కూర్చొని రాత్రి డిసెంబర్ ప్రాంతంలో ఆయన స్వరము మూడు సార్లు విన్న నేను నా లైఫ్లో కాబట్టి ఆయనని చూడాలన్న తపనన్నాలో అధికమవుతూనే ఉంది రోజు రోజుకి అందుకే నేను ఎన్నో విడగలుగుతాను ఆయన సింహాసనం చేసిన ఒకసారి నేను పర్లోకపు యాత్రలో పర్లోకంలోని వీధులన్నీ తిరిగిన నేను ఎందుకు గొప్పగా చెప్పాలని నాకు ఆశపడతలేను నాకు ఇష్టం లేదు కానీ నా జీవితంలో తపన అది పరలోక యాత్రలు చేయాలా అనేక మందితో భక్తులతో మాట్లాడాలా పురాతనమైన భక్తులతో మాట్లాడాలా ఎంతమందితో నేను మాట్లాడిన వాడిని స్పెషల్గా ఐడెంటిఫై చేసుకుంటలేను నా జీవితం కానీ నాకు తపన ఈ లోకస్తులు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని తపన పడుతూ ఉంటారు కానీ మనం మటుకు ప్రభు విషల ప్రభు జ్ఞానం ముందు వర్దిలాలన్న తపన పరలోకపు యాత్ర చేయాలన్న తపన ఏసు ప్రభుని ముఖాముఖిగా చూడాలన్న తపన కొన్నిసార్లు సిగగలుగుతూ ఉంటుంది మతపరమైన జీవితంలో క్రైస్తవులై ఎందుకంటే పుట్టిన కాలం మొదలుకొని ఇంతవరకు నువ్వు క్రైస్తని వైంతవరకు చూడలేసి ప్రవని హిందూసు ముస్లిమ్సు ఇతర మతస్థులు ఆయన దర్శనరీతిగా చూసి రక్షణ పొందుతున్నారు మొదటి వారు కడపటి వారు కడపట్టి వారు మొదటి వారు ఆ వాగ్దానం నెరవేరింది ప్రవచనం నెరవేరుతుంది ఈ కాలంలో కాబట్టి నిజంగా వేసుపడవని ఎంతకాలం అవుతుంది చూసి అసలు చూసినావా నీ లైఫ్లో ఇది ఒక సవాల్ కదా మనందరికీ ఆయనని ఎట్లా చూడగలుగుతున్నావు అది బహు ప్రాముఖ్యమైంది కదా మనం మటుకు వాక్యంలో చూస్తున్నాం కానీ ఆయన సజీవుడు పౌలు సౌలుగా ఉన్న కాలంలో చూసినా లేదని స్టెఫెన్ చూసినా లేదా ఏశ్వరని పర్లోకంలో నువ్వు చూడగలవు ముఖ్యంగా ఈ యాజకులు ముఖ్యంగా పరిసయులు ఆయనను ఎందుకు చంపనుకున్నారో ఒక వాక్యం నేను మీకు చూపించిన ఆశపడుతున్నాను చూడండి యోహాను శువార్త పదవద్యం ఏసు ఎవరో ఇప్పుడు మీరు గ్రహించాలా ఆయన ఎక్కడ చెప్పిండు నేను ప్రభువును నేను దేవుణ్ణి అనేసి రెండు ప్రాంతాలు మూడు ప్రాంతాలు చూపించాను మీ గతంలో యోహాను సువార్త పదమూడు పదమూడులో నేనే ప్రభువును నన్ను మీరు ఆ రీతిగా సంబోధించట న్యాయమే అన్నాడైనా అది నేను గతంలో అదే రీతిగా నీ దేవుడిని యోహోవాను నువ్వు శోధిపవలదు అని సైతాంతన్ మాట్లాడిండు సరే సైతాంతం కదా మాట్లాడింది మనుషులతో ఎడ మాట్లాడి ఇప్పుడు మీకు అది చూపిస్తే చూడండి యోహాన్ సువార్థ పాదవాధ్యాయం చూడండి ఈ మనుషు ఎవరు యోహాన్ సువార్థ పాదవాధ్యాయంలో ఆయన ఎందుకు చంపాలనుకున్నారు కూడా మీకు అర్థమైపోద్దిరొచ్చు ఇస్రాయల్ ప్రజలు ముఖ్యంగా యాజకులు ఎందుకు నేను చంపాలనుకున్నారు పద పదమూడవ ధ్యాయ పద పదవ అధ్యాయం యోహాన్సు పదవ అధ్యాయము ముప్పై రెండవ వర్షం చూడండి ముప్పై రెండవ వర్షంలో ఏష్ట అంటున్నాడు ఏసు నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో వారిని అడిగి చూడండి యూజుడు కాబట్టి అక్కడ ఏసుప్రభు అంత ప్రశ్నిస్తున్నాడు యూదులు యూదులు చంపాలను రాళ్ళ రాళ్ళు పట్టుకున్నారు చంపాలనేసి కొట్టాలనేసి ఎందు మీద మీరు నా మీద రాళ్ళు రాలనుకుంటున్నారు రాళ్ళు రాళ్ళు రువాలంటే ఈయన భయంకర పాపంలో పట్టబడి ఉండాలి అంటే ఏదైనా దేవదూషణ చేసి ఉండాలా నేను అన్ని మంచి పనులే చేసినాను కదా అయినా కానీ మీరు నన్ను ఎందుకు రాలేత కొట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు ముప్పై రెండో వాళ్ళు అంటున్నారు ఏమంటారు చూడండి ఇప్పుడు అంటే ఏసు ఆయన ఎవరో చెప్పుకుండా లేదా చూడండి అందుకు యూదులు నీవు మనిషుడవై యుండి దేవుడునని చెప్పుకొని చున్నావు ఉందా లేదు ఇక్కడ ఏ నేను దేవుడని చెప్పుకున్నాడు వాక్యం ఇతర మతస్థులు ఈ ప్రశ్న వేస్తున్నారు ఎక్కడ చెప్పండి నేను దేవుడు అనే కనీసం మూడు ప్లేస్లలో చెప్పేశాను నేను ఇది నాలుగో ప్లేస్ ఇది బైబిల్లో ఉన్న జవాబులు అట్లా నాకు ప్రశ్న ఇస్తే నా సిస్టర్కి నేను ఫస్ట్ ఆన్సర్ వెళ్ళేసి నేను అడిగిన సిస్టర్ని ఎవరో ఆడియన్స్ లో సిస్టర్ ఇది మీ అంతటా మీకు డౌటా లేక మిమ్మల్ని ఎవరన్నా రెచ్చగొట్టి పంపిండ నా దగ్గరికి ఇక్కడికి స్టేజ్ మీదకి ఎందుకంటే ఎప్పుడు డైరెక్ట్ జవాబు ఇవ్వను అట్లా అడిగిన ఎందుకంటే వాళ్ళలో ఆత్మ ఎందు నేను గ్రహించి ప్రయత్నిస్తూ వాళ్ళు యథార్థతతో ఈ సత్యాన్ని గ్రహించాలని ఆశపడుతున్నారా లేక మనల్ని చిన్న చూపు చూపించడానికి వరకు లేక ఇతరుల ముందు మనల్ని తగ్గించడానికి వరకు మనల్ని ఫెయిల్ చేయడానికి వరకు ప్రయత్నిస్తున్నారా అది దుష్టు పుట్టిన ఆత్మ లేక వాళ్ళ హృదయంలో మండుతుంది ఈ సత్యం తెలుసుకోవాలా ఒకనొక దినము నాకు కూడా ప్రశ్న ఇస్తే నేను జవాబు తెలియకపోయినాను ఈ దినం నేను ఇక్కడి నుంచి నేర్చుకుని కోట్నాను ఈ ప్రార్థన కూటములు అన్న ఆసక్తితో వచ్చిన స్త్రీనా వాటిని ఆ రీతిగా పరిశీలించి కొంచెం సిద్ధపరిచే అనే హృదయాన్ని అప్పుడు రిలీజ్ చేస్తా వాక్యం ఇప్పుడు ఇది కూడా అంతే ఈయన మనుష కుమారుడు అయితే ఎందుకు నేను దేవుడు అని అని చెప్పుకున్నట్టు ఇక్కడ ఆధారం కూడా ఉంది గతంలో కూడా కేబిపిఎం గ్రూప్స్ లో ఆ రీతిగా లేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ క్రితం జరిగిన స్టోరీది స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే ఆడియన్స్లకి వెళ్ళి లేసి ఆయన దేవుడు కాడు అని నన్ను ప్రశ్నించింది ఎక్కడున్న చూపి అనేసి ఎన్నో చరణాలు చెప్పి ఎన్నో వాక్యాలు చూపించినా ఆయన స్వీకరించలేదు ఎందుకంటే కఠిన హృదయం అయిపోయింది దురాత్మ దూరినాక దాన్ని దాన్ని వెలగొట్టడం బహు అసాధ్యం ఎటువంటి పాస్త వెలగొట్టలేడు ఎందుకంటే దాన్ని తెచ్చిపెట్టుకుంది కాబట్టి దానికి నువ్వు ద్వారం తీర్చినావు కాబట్టి అది వచ్చి కూర్చున్నాక దుష్టుడు వచ్చి కూర్చున్నాక నువ్వు దాన్ని వెలగొట్టలేవు వాన్ని వెళ్ళగొట్టలేవు ఆ దుష్టాత్మని చాలా మంది ప్రయాసపడుతుంటారు వెలగడానికి కానీ మన పరిచరలో దాన్ని రానియకుండా ఆపుతా ఉంటాం మనం అయినా కానీ కొంతమంది దానికి బానిసలు ఉంటారు ముందే తెలిసిపోతుంది కానీ నేను బాహటంగా చెప్పలేను ఎన్నో దర్శన రీతిగా దేవుడు నాకు ఆ విషయాలు ఎందుకంటే అది విధానం వాడు దుష్టుడు మనలో నుండే లేస్తా ఉంటాడు రెచ్చగొడతా నుంచి చూస్తున్నాం కదా ఏబిపిఎం గురువు దాన్ని కూల్చడానికి ఎన్నో ప్రయత్నం జరిగింది దృష్టం ద్వారా కానీ అది కూలరు ఎందుకంటే అది చర్చ కాదు కదా అది యుద్ధం చూడండి మరోసారి నేను చదువుతున్నా యూదులు అంటున్నారు ఏసు వస్తుంది యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొని చున్న కనుక దేవ దూషణ నేను రాళ్లతో కొట్టుగము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు ఏసు ఏమన్నా చూడండి ఇప్పుడు మీరు దైవంలని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా మీ అంటున్నాడు చూడండి మనది అనలేదు మీ అంటున్నాడు మీరు దైవంలని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా ఈ ఒక్క వాక్యము ఎంతోమంది సేవకులని చెడగొట్టింది గతంలో మనము దైవంలో మనము దేవుళ్ళము అని చెప్పుకొని వాళ్ళకి చెప్పనికి రాక వాక్యం కానీ మనకు తెలుసు దైవం అంటే ఏందో ఎందుకంటే మనము కాన్ఫిడెన్స్ డిక్షనరీస్ చూసినాం కాబట్టి దైవము అంటే పరిపాలించేవాడు అని అర్థం కాబట్టి మీరు దైవంలు అంటే మనమందరము రాజులము పరిపాలించేవారము అని అర్థం చూడండి ముప్పై ఐదవ వర్షం నిరర్థకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవంలని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారునని చెప్పినందుకు అని చెప్తున్నాడు అక్కడ చూడండి ఆ విషయాలు అక్కడ అంత అంత డీటెయిల్గా ఇంకా నిన్నుకోను మీ మీ పర్సనల్ టైమ్స్ లో దాన్ని ధ్యానించండి మీరు కానీ ఇక్కడ ఏం చెప్తుండే మనం అందరము దైవంలోని ఎందుకు చెప్తున్నాడు అంటే రక్షింపబడ్డ ఆయన పరిచర్లు ఉన్న వారం అందరం అంటే పాటు మనం పరిపాలించే ఆయన సిం ఆయన రాజ్యము స్థాపించబడ్డప్పుడు మనము ఆయనతో కాల్సి పరిపాలించే వారమని చెప్తుంది వాక్యం కాబట్టి నువ్వు ఆయనతో పాటు పరిపాలించాలంటే నీ జీవితం విధానం పెట్టుంటుంది ఆయనని ప్రశ్నించే రీతి ఆయనని అనుమానించే రీతికి ఉంటుందా గుడ్డివాడు ఆయనని మ్రొక్కుతున్నాడు కళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఆయన తృణీకరిస్తున్నారు ఈ రోజుకి కూడా ఆయన వాక్యాన్ని తృణీకరించడమే ఆయనను ధృనీకరించడం కూడా గ్రహించలేకపోతున్నారు కాబట్టి మన పరిచర్లో వీటన్నిటిని ఎదుర్కోవాలా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వకంగా ఈ జవాబులు ఇవ్వడానికి మనం ఆసక్తి చూపించాలా కాబట్టి నేను ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను దాని బృందంలో దాని బృందం ఏడాది నెల చూపించిన విధానంగా ఈ మనుష్య కుమారుడు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలా మొదటిదిగా ఈ మనుష్య కుమారుడికి దైవికమైన గుర్తింపు అనుగ్రహించబడింది తర్వాత ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది తర్వాత ఆయన మేఘ రూడుడై ఎన్నిసార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మేఘ రూడుడై అంటే ఆయన ఆ యొక్క పాటు కలిసి వస్తున్నసి మనం గతంలో చేసినాం మేఘముల ఎంతో అనుంది మేఘముల మీద అనుంది కానీ ఇంగ్లీష్లో మటుకు లేదు ఇంగ్లీష్లో ఏంటంటే హీ కమ్స్ విత్ ద క్లౌడ్స్ అని ఉంది కమ్స్ విత్ ద క్లౌడ్స్ క్లౌడ్ ఒకటేనా క్లౌడ్స్ అంటే ఎన్నో కదా he comes with the clouds of heaven temps in Peace' Now thatEduRit Ghana can come to sa 1080p call of Meega exist You make YouTube tours, A group which created Megha. Rakovos gods consider a compression trust in Rakhshimpa. That is why it says the teaching of God, Even as he speaks for Nerm and Hango Procure find a Reallyiffeучit భయభక్తులతో ఆయన కొరకు జీవించి సేవించిన వారు ఆయనని మెస్సేయగా గుర్తించిన వారు ఆయనని మొక్కినవారు ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేత చూపించిన వారు ఎక్కడ కొమ్మంట అక్కడ పోయినవారు వీళ్ళందరూ ఆయన ఆయన మహిమ వీళ్ళే ఆయన ఆయనతో పాటు రావాల్సిన మేఘములు వీరే సాక్షి సమూహము మేఘము ఆవరించను అన్న ఒక రికార్డింగ్ సెంట్రీమ్ అనే వాక్యాలు అందులో నేను చూపించిన ఈ సాక్షి సమూహము మేఘము వలె ఆవరించడం ఏంది అని ఎవరు వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళ చుట్టూ రక్షింపబడి సేవకులుగా ఉన్న వాళ్ళందరి దగ్గర ఈ సాక్షి సమూహం లాగా సాక్షి సమూహము మేఘం వలే ఉన్నదంట ఈ సాక్షి సమూహం ఎవరంటే హెబిల్ రాష్ట్ర పత్రికలు ఉంటే క్లియర్ గా పదకొండవ అధ్యయనం అందిస్తాం పదవ సాక్షి సమూహం లేక విశ్వాస వీరులని వాళ్ళ గురించి అక్కడ పదకొండవ ధ్యానంతా వాళ్ళందరూ సాక్షి సమూహం మనని మనల్ని ఆవరించిండ ఇది కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమే తర్వాత ఈయన మహావృద్ధునితో సంబంధం కలిగిన వాడు ఈ మహావృద్ధుడు ఈయనకి అధికారము దాని తనతో పాటు ఎటువంటి సంబంధం ఉందో చూపించగలుగుతున్నాడు కదా ఆ వాక్యాలలో కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత కళ ఉండేది కానీ మనకు తెలుసు యూదులు ఈరోజు కూడా దీన్ని స్వీకరించారు ముస్లిమ్స్ కూడా దీన్ని స్వీకరించారు మరి క్రైస్తవులు ఎట్లా స్వీకరిస్తారో దీన్ని ఈ వాక్యాన్ని బ్లైండ్గా స్వీకరిస్తారా ఆత్మీయ స్థితిలో దాన్ని గ్రహించి స్వీకరిస్తారా నేను మటుకు ఈయన దేవుని కుమారుడు ఆయన స్వీకరిస్తాను ఈయన దేవుని కుమారుడు కాబట్టి దేవునికి ఉన్న ఆధిక్యతలన్నీ తన కుమారునికి అనుకరించబడ్డాయి కాబట్టి ఈయన దేవుడు నేను స్వీకరించగలను నేను శోధించాను ఆయన అనుమానించాను శోధించడం అనుమానించడం నీ దేవుని యహోవారం శోధింపవలదు అంటే అర్థం ఏంటంటే నువ్వు అనుమానం లేదు అని చెప్పడానికే ఆ వాక్యాలు మనం చూపించబడుతుంది కాబట్టి ఆయన అధికారానికి విధేత చూపించాలా ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది నేను అందులో పాల్గొందబోతున్నాను అని గ్రహించాలా దాని కొరపు తపన పడాల ఎందుకంటే అంత ఈజీగా రాదు బ్లైండ్ ఫేత్ అంట బ్లైండ్ ఫేత్ లో ఏమడదు ప్రతి విశ్వాసము గుడ్డిది ఉండద్దు కనీసం నమ్మకము గుడ్డిది కాదు నమ్మకం ఒక ఆత్మీయ స్థితి పసిపిల్లల స్థితి అయితే విశ్వాసము అంచలంచలుగా ఎదిగే స్థితి అంటే యవన దశకి ఎదగడం అక్కడి నుంచి పెద్దల దశకి ఎదగడం దాని తర్వాత వృద్ధుల దశకి ఎదగడం దీర్ఘకాలం కాబట్టి ఏసు ప్రభువే దేవుడు అన్న గుర్తింపు ఈ యొక్క వచనాలు మన జ్ఞాపకం చేస్తా ఉన్నాయి కాబట్టి దానిని చూసిన ఈ యొక్క మనుషు కుమారుడు వీటికి సంబంధించిన ఎన్నో ఉండే వాక్యం లేనవన్నీ ఇప్పుడు చూపించడం కనీసము నేను సాయంత్రం చూస్తానని దగర దగ్గర ఒక రెండు వందల ప్రాంతాలలో బైబుల్లో రెండు వందల వచనాలు రాయబడ్డాయి ఈ మనుషు కుమార్కు సంబంధించినాయి అండ్ కొత్త నిబంధన పుస్తకాలలో కనీసము ఒక ఎనభై తొంభై వచ్రాల్లోనే దానికి నేను వచ్చే వారం చూపించి ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తా ముఖ్యంగా మత్తైసు వార్త పదహార అధ్యయంలో ఈయనకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా చూపించిన వచ్చే వారము ఈయనకి ఎటువంటి అధికారం ఉంది మత్తైసు వార్త ఎనిమిది తొమ్మిదవ తేల మనం చూస్తాం వచ్చే వారము మరి తీరుగా మత్తైసు వార్త తొమ్మిదవ తేమో ఆ వర్షంలో మనుషు కుమారునికి పాపమును క్షమించే అధికారం ఉన్నది అని అక్కడ చెప్తాడు అంటే మనిషికి ఎక్కడ అధికారం అంటే ఈయన సామాన్య మనిషి కాదనట్టే కదా మనిషి శరాన్ని దాల్చి ఈ లోకంలోకి వచ్చాడు కానీ ఆయన దైవం ఆయన విషయాన్ని ఆ వాక్యం చెప్తున్నాడు పాపంలో క్షమించటకు మనుష్య కుమారునికి అధికారం కలదు శక్తి కలదు మత పరుణాధ్యాయము ఎనిమిదవ వర్షాలు చూస్తాము మనుష కుమారుడు సబ్బాతుకు ప్రభు అని సబ్బాతును ఆచరించేలా మీరు సండేస్ కు సండేస్ ఏం చేస్తారు దగ్గర అంటారు చాలా మంది సండే ఏం చేస్తాం అలాగే చేస్తాం కదా సమయం దొరికింది కాబట్టి అటువంటి పరిచరలో ఉన్నప్పుడే నువ్వు నీ నీతి ఫలము బయటికి చూపించినట్లు లేకపోతే ఫలం లేదు నీళ్ళు నువ్వు నీతిమంతుడికి నీతిమంతుల లాగా కనిపిస్తున్నావు కానీ ఫలం లేకపోతే ఏం ఆ టైంలో వాడు దృష్టి నిన్ను పట్టడానికి ఎందుకంటే వేసదారణ కాబట్టి కాబట్టి ఏసు ప్రభుని నువ్వు ఏ రీతిగా గ్రహించగలుగుతున్నావు దినం ఆయన నువ్వు ఎందుకు చూడలేని స్థితిలో ఉంటున్నావు తప్పక నేను స్వస్థపరుస్తాడు ఆయన తప్పక నిన్ను ఆశ్రయిస్తాడు అన్న విషయంలో నువ్వు ఈ దినం దీర్ఘంగా అర్థం చేసుకుని ప్రయత్నించాలా కాబట్టి ఆ గుడ్డి వాడు చూపు పొందినక ఎట్లయితే ఆయనని ప్రభు అని స్వీకరించిండో ఎట్లయితే ఆయనని మొక్కిండో నువ్వు కనీసం నీవు ఇప్పటికన్నా కళ్ళు తెరుసుకున్నావు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఆయనను స్వీకరించాలా నీ పాపాలు ప్రభువా నేను పాపం చేసిన ప్రవ్వ నేను నేను బహు గర్వంగా ప్రవర్తించిన నా జీవితంలో నన్ను కనికరించండి నాలో నా నుంచి నాకు విడదల దే ప్రవ్వా నన్ను నీ బిడ్డగా స్వీకరించిన ప్రభు నా జీవితాంతం నిన్నే స్థుతిస్తా కనపరుస్తా నీ నాన్నని కీర్తిస్తా అన్న తీర్మానం నువ్వు ఇదనం తీసుకోవాలా ప్రార్థిస్తాం కళ్ళు మిస్కోండి పరశుధర బు దేవ మీకు వందనాలైనా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని ఈ సాయంత్రం సమయంలో మీ దైవత్వాన్ని గ్రహించే ఆ యొక్క మీరు మకించినది మీకు ఎంతో వందాలు ప్రభా మేము గుడ్డివరం అయి ఉంటుందైనా మిమ్మల్ని చూడలేదు ప్రభు కానీ ఇప్పుడు మా కన్ని తెరిచినారు మీరు మిమ్మల్ని బహు దీర్ఘంగా చూచే అవకాశాన్ని మీరు మకిచ్చినారు ప్రభా పరోక్షంగానే కాదు ప్రభు ముఖాముఖేవి కూడా చూసే అవకాశం మీరు మాకు ఇచ్చినారు నేను వాళ్ళు అనేక మంది మిమ్మల్ని చూడగలిగినారు ప్రభావ అది ప్రతి ఒక్కరు చూడాల ఒక్క దర్శనం చాలానైనా ప్రతి ఒక్కరికి ఒక్కసారి మీరు మళ్ళీ మీరు దర్శించండి మిమ్మల్ని మీ మీ అవకాశం అనుగ్రహించి మనం ఒక్కసారి మిమ్మల్ని చూసి మీ స్వరం వింటే ప్రభావ మా శరీరం ప్రతి అణు అణువు ప్రవ్వ ఆ యొక్క జీవ కణాలు ప్రభు అవన్నీ ప్రతి చీకటి శక్తులన్నీ లయమైపోతాయి ప్రభు మా శరీరం అంతా తల నుంచి అధికాల వరకు వెలుగమయం అయిపోతుంది ప్రభు అవునైనా అటువంటి అవకాశం మాకు అందరికీ అనుగరించమని ప్రార్థిస్తున్నాం హృదయ శుద్ధి గల వారు ధనియులు వారు దేవుడి ప్రభు మా హృదయాన్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం మా చేతులని పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం మీ శివును పొరవతను ఎక్కదగిన వాడు ఇవ్వడానికి మీరు ప్రభు మేము ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నాం ప్రభు మాకు అవకాశం ఇవ్వండి ప్రభావ మేము ఎక్కడ నాశపడుతున్నాం మీ పరిశుద్ధ పర్వతం యొక్క మేము ఎంతగానో తపన పడుతున్నాం ప్రభావ మా కార్యకర్తాన్ని మళ్ళీ ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో ఎంతమంది వాక్యం పెట్టినారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి దుష్ట శక్తులని గర్థిస్తున్నాం విడిచిపెట్టిపోండి ఏ స్థితికి అని ఓ ప్రభావ మీ యొక్క అగ్ని చేత ప్రభు ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రభావ అగ్ని చేత కాల్చబడలో ప్రభు బలి పశువు కాల్చబడ్డట్టు కాల్చబడాలా ప్రతి స్థలము మా జీవితంలో ఇంకా ఎక్కడ పచ్చితనం ఉందో ప్రభ అది కాలిపోలాగానే సాయపడమని ప్రార్థిస్తున్నాం మీ అగ్ని చేత ప్రతి ఒక్కరిని పరిశీలించమని ప్రార్థిస్తున్నాం శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా ప్రభా కుటం వేసినట్లు వెండిని శోధించినట్లు ఓ ప్రభా మమ్మల్ని శోధించమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా పరిశుద్ధంగా తయారై మీ నామాని ఘనపరిచే బిడలగా మీ నామాన్ని అనేకులకు పరిచయం చేయలాగానే నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క దైవత్వాన్ని ప్రతి ఒక్కరు చూడాల మా దేశం అంతా చూడాల ప్రభు అవకాశాన్ని మా దేశానికి అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారందరినీ స్వస్థపరచండి వారి జీవితాన్ని అద్భుతాలు చేసి మీ రాక వర్షపరుచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అన్న దాకా అందరికీ ప్రైజ్ ఉన్నాడు ైజ్ ప్రైజ్ అందరి ప్రైజ్ అందరూ ప్రైజ్